స్తోత్రము ఎల్లప్పుడు నీపాయపుడు నీపా ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన వేళ్ళకై ఇంత తులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించాలే నీ స్తోత్రముల్వా ఎల్లప్పుడూ నేపా ఆకాశమా ఆకాశముల్ దాన్ని క్రింది ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువాణిన్నే కీర్తించు లెక్కించలేవా ఎల్లప్పుడూ నేపాలద అడవిలో నివసించినవన్నీ చుడిగాలి మ అడవిలో నివసించునవన్నీ చుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవాణిన్నే పోగడును భూమిపైనున్నవన్నీ ఎల్లప్పుడు నా ఫ్రెస్ట్ అన్న నా దగ్గర నుంచి అది ఇంతకుముందు క్రియేట్ చేస్తుండే అనుకుంటా సౌండ్ కూడా సరిస్తుందా ఓకే ప్రార్థించేస్తాం పరశు ద్రవకు తండ్రి మీకు దేవా మహోన్నతులకు దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ఈ ఉదయం నుంచి ఇంతకు వాళ్ళు కాచి నడిపించినందుకు సురక్షితంగా మీకే సంపూర్ణంగా వందనాలు అర్పించుకుంటున్నాం ప్రభు ఈ యొక్క సాయంత్రం మీ సన్నిధిలో సమయం గడిపే అవకాశాన్ని భాగ్యాన్ని మాకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అయినా మా యొక్క అంతరంగ పురుషుణ్ణి మీరు అన్ను దినము బలపరుస్తు నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలను అయినా కృపగాల తండ్రి మీకే స్తోత్రాలు అర్పించుకుంటున్నామునైనా ఈ యొక్క సాయంత్రం సార్ మేము ఆ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గురించి ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలకు మీరు జమపిస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా మేము ఆ ప్రాంతానికి వెళ్ళబోతుండగా మీ యొక్క దూతల కాపీలు దేండి మార్గంని సరళం చేయండి ప్రతి విషయంలో తని మీకు అంగీకారం ఉండేలాగా మా ప్రవర్తన అంతట్లో మేము మీకు లోబడి నడిపించండి నాయన ఆ ప్రాంతంలో తని మీరు తో ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని సరిచేయండి ప్రభా వారు తన మళ్ళీ మీ యొక్క స్వరాన్ని వినలాగా మీ యొక్క వాక్యాన్ని స్వీకరించేలాగా సహాయపడండి తండ్రి అక్కడ విశేషమైన అద్భుతాలు జరిగించండి స్వస్థతలు జరిగించండి మనుషులు ప్రభా రక్షణలకు రావాలా వారి జీవితాలు మీకు సమర్పించుకోవాలా అక్కడ గొప్ప అద్భుతాలు జరుగులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం యాజకుల తమ్మ అనేక మంది సేవకులు ప్రభావ అక్కడి నుంచి సహాయపడమని ప్రార్థిస్తున్నాం యథార్థతతో పక్షుతతతో మళ్ళీ మీ కొరకు జీవించే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి విషయంలో ఓ ప్రభా మీరే ఆధిపత్యం వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ మహిమార్దంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టండి ముఖ్యంగా మాకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి మా కుటుంబాలకు మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రభు దుష్టుడు ప్రభా కుటుంబాలను చిన్న అభినేడింగ్ చూస్తూ ఉన్నాడు ప్రభు వాన్ని గర్దిస్తున్నాం ఏ సూకరిస్తున్నాం మీరు ఇచ్చినారు వాని మీద మాకు అధికారం దాన్ని బట్టి మీ మహిమార్థంగా వాడుతున్నాం మీకే సమస్త ఘనత మహిమ చెల్లించుకుంటున్నాం ఈ సాయంత్రం సరైన అతను మాట్లాడండి మా హృదయాన్ని సరిచేయండి ప్రతి విషయంలో మీ యొక్క సహన చిత్ర నడిపించి మహిమనందమని యేసు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ యొక్క సాయంత్రం సమయంలో బ్రీకింగ్ విత్ ద పాస్ట్ మైండ్ మైండ్ సెట్ కూడా నచ్చి గత మనస్తత్వంతో లేక పూర్వపు మనస్తత్వంతో విచ్ఛిన్నం కావడం అన్న అంశం ముఖ్యంగా బలహీనత మనకి ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఎప్పుడు గతంలోనే జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అదొక వెరీ స్ట్రాంగ్ వీక్నెస్ అన్నట్టు ఒక రీతిగా చెప్పాలంటే గతంలో జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఎవడు జీవించలేడు గతంలో తెలుసు మనకు దావిదరాజు ఆ హితీయురాలైన బత్సెబాతో అతను పాపం చేసినప్పుడు కుమార్తె పుట్టింది కుమార్తెన కుమారుడు మనకు తెలియదు తెలుగు బైబుల్ అనేమో కుమార్తెన ఉంది ఇంగ్లీష్ బైబుల్లో కుమారుడని ఉంది అయితే ఆ బిడ్డ అనారోగ్య పాలైనప్పుడు దావిద్రాజు బాగా ప్రార్థిస్తున్నాడు దేవ బిడ్డను బ్రతికించు కానీ ఆ బిడ్డ చనిపోవడం మనం చూస్తాం చనిపోయినాక ఇంకా దుఃఖాన్ని సలుపుతనే ఉన్నప్పుడు ప్రవక్త వస్తాడు నా ప్రవక్త వచ్చి ఇంకా ఎంతకాలం దుఃఖంగా ఉంటావు త్వరగా లేచి సిద్ధపడు అంటున్నాడు ఎందుకంటే నీకు ఒక పని అప్పగించబడింది నువ్వు ఇంకా గతంలో జీవిస్తున్నావు నువ్వు చేసిన పాపము దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నావు అది ఎంతకాలం నేను దీర్ఘంగా వెంటాడుతుందో నీకు చూపించబోతు అంటాడు ఆయన మరణించేంతవరకు ఆ పాపం అతను వెంటాడింది నేను ఒక విషయాన్ని గ్రహించిన క్రైస్తవ జీవితంలో నువ్వు పాపం చేస్తావు రక్షింపబడినాక పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తావు ఆయన ఎంత ప్రేమ జాలి గల దేవుడు అంటే ఎంత పాపినైనా చీరదీస్తాడు క్షమిస్తాడు కానీ ఆ పాపపు పరిణమాణం పరిణామం అంటాం మనం ఆ పాపపు పరిణామము జీవితాంతం అనుభవించక తప్పదు లైబిలిటీస్ అంటాం మనం ఆ లైబిలిటీస్ జీవితాంతము అనుభవించాల్సి ఉంటుంది అందుకు మనము బహు జాగ్రత్తగా జీవించాలా ఆ లైబిలిటీస్ మనం జీవితాంతం ఎదుర్కోకుండా ఉండాలంటే పాపం చేయొద్దు దాన్ని అసహించుకోవాలా పాపపు జీవితాన్ని అసహించుకోవాలా మనసుని పరిపర్విదాలు పోనీయద్దు పైగా నేను లాస్ట్ టూ వీక్స్ నుంచి చాలా దీర్ఘంగా మెడిటేట్ చేస్తున్న వాక్యాన్ని ఏంది నీ బాహ్యపు పురుషుడు అంతరంగ పురుషుడు సరే ఇక రెండు అంటాం కానీ బైబిల్ ప్రకారంగా మూడు అని తెలుసు మనకి బాడీ మైండ్ బాడీ స్పిరిట్ అండ్ సోల్ అంటం మూడు ఉంటాయి అవి కాబట్టి సంపూర్ణమైన రక్షణ అనుభవం గురించి ఒకరోజు మనం ధీర్ఘంగా ధ్యానించినాం అందులో ఈ మూడింటికి రక్షణ కావాలనేసి వాక్యాలు చూపించాను నేను కానీ బాహ్యానికి ప్రాబ్లం ఏందంటే దానికి ఫీడింగ్ అవసరం ఏందా ఫీడింగ్ అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే ఆహారం తినడం మంచి పవర్ఫుల్ డ్రింక్స్ లేక వాటిని ఏమంటాం న్యూట్రిటివ్ డ్రింక్స్ తాగడం ఇట్లా తాగితే నిశ్శర్రం గట్టిగా అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుందంట కానీ మన అంతరంగ పురుషుడికి ఏమి బలపడుతుంది అయితే నేను లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి ఒకటి దీర్ఘంగా మెడిటేట్ చేస్తున్న ఏంటంటే అంతరంగ పురుషుడు ఎందుకు వీక్ అయిపోతుంటాడని బాడీ బిల్డ్ చేస్తూ ఉంటాం మంచిగా ఆహారం పొందుకుంటా ఉంటాం ఎక్సర్సైజ్ చేస్తాం అన్ని బాగానే ఉంది కానీ నీ అంతరంగ పురుషుడు ఎందుకు వీక్ అవుతాడంటే అప్పుడు నాకు అవన్నీ బయలుపరుస్తున్న వాక్యాలు ఎన్ని దీర్ఘంగా గతాలు ధ్యానించినమో అవన్నీ కళ్ళకు కట్టినట్లు తిరిగి వచ్చేస్తున్నాయి వాపసు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఈ లోకాతీతమైన విషయాల ఆసక్తి చూపిస్తూ ఉంటావో అంతరంగ పురుషుడు బలహీనమైపోతూ ఉంటాడు ఎట్లయితే నువ్వు నీ శరీరానికి ఫీడింగ్ చేసి దాన్ని స్ట్రెంతన్ చేస్తున్నావో నీ అంతరంగ పురుషునికి కూడా ఫీడింగ్ ఇవ్వాలి ఏం ఫీడింగ్ ఇస్తున్నావు లోకాతీతమైన విషయాలు ఫీడింగ్ చేస్తే బలహీనమైపోతుంటాడు అందుకు విశ్వాసం సనగిలుతూ ఉంటుంది విశ్వాసము అంతరంగ పురుషునికి సంబంధించింది కదా కాబట్టి అంతరంగ పురుషుణ్ణి బలపరచుకోవాలంటే నీ గత మనస్తత్వం నుంచి బయటికి రావాల్సిందే అదేందంటే లోకాతీతమైన విషయాల ఆసక్తి చూపించడము ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడము సెక్యులర్ న్యూస్ సెక్యులర్ ప్రోగ్రామ్స్ చూడడం సెక్యులర్మంటే ఈ లోకాతీతమైన అంటే సెక్యులర్ అంటే దేవుడు లేని జీవితాన్ని సెక్యులర్ జీవితం అంటాం దేవుడు అవసరం లేదు అన్న జీవితాన్ని సెక్యులర్ జీవితం అంటాం మన అటువంటి సెక్యులర్ జీవితం మనం చూస్తున్నప్పుడు ఏమవుతుంది దాన్ని బయట బాడీ రెచ్చగొడతా రెచ్చగొడతాబడతా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎంత చూసే అంత ఆసక్తి ఉంటుంది ఈ లోకాతీతమైన విషయాలు బాహ్య పురుషుడు ఆ లోకాతీతమైన ఆశ ఆసక్తి విషయాల పట్ల చూపిస్తూ ఉంటాడు కానీ అంతరంగ పురుషుణ్ణి బలపరచుకోవాలంటే ఆత్మీయమైన విషయాలలో కంటిన్యూస్గా మెడిటేట్ చేయాలి మనం ఇఫ్ పాజిబుల్ దివారాత్రంలో అన్నాడు ఆయన దావిద్రాజ్ కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో దివారాత్రంలో ధ్యానించేవాడు అంటే అన్ని అంతరంగ పురుషుణ్ణి స్ట్రాంగ్గా చేసుకోవాలి ఎట్లా అంటే ఒక దశలో నీ స్థితి ఎట్లా ఉంటుంది అంటే బలపడతా ఉంటే ఆత్మీయంగా నీ హృదయంలో నీ నోట్ల నుంచి ఏ వాక్ వస్తుంది నెరవేరుతూ ఉంటుంది ఆ లెవెల్కి ఎదగాలంటే అంతరంగ పురుషుడిని నువ్వు ఎంతగా బలపరచుకోవాలి ఉదాహరణకి నువ్వు శారీరకంగా అంటే ప్రకృతి సాధ్యంగా ఈ లోకంలో నీ నోటిని వాడుకొని ఎన్నెన్నో పనులు చేసుకుంటా నువ్వు చెప్తే ఒకడు వస్తాడు పొమ్మంటే ఒకటి పోతాడు నువ్వు ఏది తలుసుకుంటే అది చేసుకొని వస్తున్నావు ఎందుకంటే నీ బాహ్య పురుషుడు అంత స్ట్రాంగ్ ఉన్నాడు కానీ ఇది ఆత్మీయ ప్రపంచం మనం ఉంటుంది ఆత్మీయ జీవితం ఆత్మీయ యాత్ర ఇది ఇది ఆత్మీయ పోరాటం మరి ఆత్మీయ పోరాటంలో శరీరానికి అవసరం లేదు కదా మనం పోరాడుతున్నది శరీరతో కాదంటాడు ఎఫ్ఎస్ఎల్ రాష్ట్ర పత్రికల పౌలు నీ అంతరంగ పురుషుడు ఆత్మీయమైన ఆ యొక్క ప్రపంచంలో సమూహాలతోని చీకటి శక్తులతోని కొట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ అతన్ని బలపరచుకోకపోతే ఓడిపోతూ ఉంటాడు చూసిన దయ్యం పట్టు నుండి పోతాడు ధైర్యంగా భయపడతాడు వెనుకల్నే ఉండిపోతాడు దూరం పారిపోతాడు ఆ దయ్యాలు నేను చూసి భయపడాలంటే నీ అంతరంగ బలపడి ఉండాలా కాబట్టి నీ గత మనస్తత్వంతోను ఎట్లా విచ్ఛిన్నమై జీవించాలా అన్న కొన్ని విషయాలు నేను దేవుని వాక్యంలో నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే దుష్టునికి ఒకటి నేను గమనించిన వాడికి సునాయాసము నీ బాహ్య పురుషుణ్ణి ఆకర్షించుకోవడం ఎందుకంటే వాడికి చాలా సునాయాసం ఏదైనా తోటలో హావగి చూపిస్తుండ్రుడు ఆ పండు ఎంత చూడడానికి రమ్యమైంది అంటాడు మనోహరమైందంటాడు రుచికరమైందంటాడు అన్ని శారీరకమైన కదా డిస్క్రిప్షన్స్ ఆ పండుకి చూడడానికి చూడడానికి చూడడానికి అని ఉంది చూసినా కానీ లేయా గురించి మనకు తెలుసు యాకూబ్కి పదమూడు మంది పిల్లలు పన్నెండు మంది మగపిల్లలు ఒక్కతే ఎక్కువ మారితే ఆ అమ్మాయి షకేమ తోట చూడడానికి పోయింది ఒకరోజు తోట చూస్తూ ఆ శిఖరు రాజు కుమారుడు వచ్చి ఆయన ఆయనతో శయనించినట్టు చూస్తాం మనం తోట చోడికి పోవడం ఎందుకు పోవాలా ఈ లోకపు తోట ఈ లోకపు విధానాలు చూడడానికి పోవడం అదొకటే తోట దొరికింది చూడడానికి అంటే బాహ్య పురుషుడిని నువ్వు బలపరుస్తా అంతరంగ పురుషుడు బలహీనమైపోతా ఉంటున్నాడు కూడా ఏం చేస్తాడంటే ఈ లోకాతీతమైన సాంస్కృతి అంటారు లేక కౌ కల్చర్ అంటాం కదా ఇది దేవునికి విరుద్ధమైన కల్చర్ ఇది ద్వితీయోపదేశంలో అనేక పర్యాలు నేను చూపించిన ఒకటి ఏంటంటే క్రైస్తవ జీవితంలో సమర్థించుకుంటా ఉంటారు ఏం తప్పుంది బ్రదర్ దేవుణ్ణే కదా స్థుతిస్తుంది ఆ పనులు చేస్తే ఈ పనులు చేస్తే నేను దేవుణ్ణే కదా దేవుని పేరే తీసుకొని చేస్తున్నా కదా బ్రదర్ ఆయన అంటున్నాడు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు అన్నాడు లేదు వాళ్ళు చేస్తున్నారు ఎవరు వాళ్ళు బర్త్డేస్ చేసుకుంటారు మనం కూడా బర్త్డే చేసుకుంటాం మనం ఏం చేస్తాం ప్రేరస్తో బర్త్డే చేసుకుంటున్నాం ఆయన చెప్పిన వాటి కండిషన్ ఏంటి వాళ్ళు చేసినట్లు మీరు చేయకండి అన్నాడు ప్రతి విషయంలో బైబుల్లో ఒక్క వ్యక్తి కూడా ఫెస్టివల్స్ చేసినట్లు నేను చూడలేదు బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీస్ ఒక ఏడు పండగలు చేసుకున్న రిసెంట్ పండుగలు అంతే కానీ అపోస్తలలో ఒక్క పండుగ చేయలే నేను ఈ అపోసలికి ఫెయిత్ వాళ్ళతో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను ఏంటంటే అపోస్తలిక్ ఫైత్లో ఫిఫ్ ఫెస్టివల్స్ ఉన్నాయా మరి మీరు ఎందుకు ఈరోజు ఫెస్టివల్స్ చేస్తున్నారు పర్ణశాల పండగని రోడ్డు అంతా గోడల మీద అతకబెట్టినట్టు బోర్డు పస్కా పండగ అని చేస్తున్నారు మీరు అరే ఎక్కడున్నాయి అపోస్ల బోధలో ఆక్స్ ఆఫ్ అపోస్లో ఒక్క పండగ చేయలే అది చర్చి మోడల్ అక్కడ మన పండగ ఒకటే హేస్రో ఆయన ఫుల్ఫిల్ చేసిండు ప్రతి పండగలను కాబట్టి మనం ఆయననే ఆచరిస్తాం ఆయన ఆయన అంటాడు కూడా నేను మళ్ళా మిమ్మల్ని అందరినీ నా తండ్రి రాజ్యంలో కలుసుకున్నాకనే ఈ యొక్క పస్కా పండగను ఆచరిస్తా అంటాడు అంతర నేను వీటిని ముట్టను ఆయన ఆచరించలేదు ఈ మన ప్రభు ఆ పుస్తలు ఒక్కరు ఆచరించలేదు అన్ని పండుగలే మనకి ప్రతిరోజు ఒక యానివర్సరీ చేస్తూ ఉంటాడు ఇది కౌంటర్ కల్చర్ దేవుని దృష్టికి అంటే ప్రతికూలమైనది ఇది అనుకూలమైనది కానీ కాదు కంప్లీట్లీ ప్రతికూలమైన సంస్కృతి మనం వా పాటిస్తుంది క్రైస్తవ జీవితం మరి అటువంటిది చేస్తే మనకు నచ్చుతుందా ఈరోజు సమస్య ఏంటంటే ఇది చేయకపోతే నాకేమైపోతుందో నా కెరియర్ ఏమైపోతుందో నా ఉద్యోగం నా బిజినెస్ ఏమైపోతుందో నా ప్రాజెక్ట్స్ ఏమైపోతాయి ప్రతి ఒక్కరికి భయం వెంటాడుతాను అవి పోగొట్టుకుంటామన్న భయం ఎక్కువ అయిపోయింది ప్రభు అంటే భయము ఇంత కూడా లేకుండా పోయింది జాబ్ పోతుందన్న భయంతో మనం లీవ్స్ అప్లై చేసినప్పుడు ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటాం కదా కానీ అదే రకమైన భయము ఏ రోజన్నా మనం ప్రభులో చూపిస్తున్నాం ఆయన సన్నిధిలో మోకలు ఉన్నప్పుడు భయము వణుకుడుతోని సన్నిధికి వస్తున్నామా అది వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు నన్ను బాధపడుతూ ఆ విషయం హుషయా గ్రంథంలో ఒక వాక్యం నేను మీరు చూపించాలని పడుతున్నాను హుషయా గ్రంథము ఇది కొన్ని సంవత్సరాల క్రితము దీర్ఘంగా ధ్యానించిన వాక్యాలు ఇవి కొన్ని లాంగ్ రికార్డింగ్స్ ఉన్నాయి నా జ్ఞాపకం రికార్డింగ్స్ కానీ హుషయా గ్రంథము ద టువెల్వ్ మైనర్ ప్రాఫిట్స్ మెసేజ్ ఫర్ టుడే అన్న అంశం ఉండే ఆ రోజులలో రికార్డింగ్స్లో ద టువెల్వ్ మైనర్ ప్రాఫిట్స్ మెసేజ్ ఫర్ టుడే అని హుషేతోనే స్టార్ట్ అవుతుంది అది ఫస్ట్ ప్రాఫిట్ మైనర్ లో ఫస్ట్ ప్రాఫిట్ హోషయ లాస్ట్ ప్రాఫిట్ మ్యాలకాయ్ అయితే హోషయ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు ధ్యానించే ఆ కానీ ఈ చిన్న ప్రవక్తల రికార్డింగ్స్ అయిపోయినాయి కానీ ఆ వాక్యాలు తిరిగి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి నన్ను ముఖ్యంగా ప్రతిసారి ఇవి నన్ను వెంటాడుతూనే ఉన్నాయి తిరిగి తిరిగి బయటికి తీసుకొని వస్తూ ఉన్నాయి గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మూడవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఏంటంటే ఆయన ఎటువంటి వాడు మనమేమో ఈ లోకాతీత్యమైన కల్చర్కి బాగా అలవాటు పడుతున్నాం పడుతున్నాం మొన్న ఒకరికనో నేను ఒక స్థలంలో సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది జనరల్గా నేను ఎక్కడ సాక్ష్యం ఇవ్వను కానీ ఒకరికో వచ్చింది ఈశ్వరవు కంటే అంత గొప్ప సాక్ష్యం మనకి ఏం లేదు ఆయన మనం రక్షించకుండా కరెక్టే కానీ సెంట్రల్ థీమ్ అయిననే ఎక్కడ సాక్ష్యం ఇచ్చినా ఎక్కడ వాకింగ్ చెప్పినా ఏసు ఉన్నత స్థితి కింద లేవనెత్తాలా ఆయన నాకు అది ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ అంతరంగ పురుషుని బలపర్చి కొన్ని సంవత్సరాలకి ఇస్తాం మొత్తము నా దగ్గర ఉన్న క్యాసెట్స్ సీడీలు అన్ని చెత్తల ఎంతో విలువగలై అవి ఓ డబ్బులు విపరీతంగా పెట్టి కొన్న సీడీలు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి జమ చేసుకున్న క్యాసెట్లు అన్ని చెత్తల పడేసిన ఎందుకంటే అది కౌంటర్ కల్చర్ ఆ మ్యూజిక్ దేవుడి నుంచి నేను దూరం చేసుకపోతుంది అది ఎందుకు మనము ఆ గత మనస్సు నుంచి మనం ఎందుకు బయట రాలేకపోతున్నాం అనేది బహుగా అయ్యో వీటిని వదిలేయాల బ్రేకింగ్ విత్ ద పాస్ట్ అపూర్వపు మనస్తత్వంతో విచ్ఛిన్నం కావడం అంటే బహు పే బాధకరము ఎంతో వేదనతో కూడింది దాని విడిచిపెట్టాలా పగు చింతకు పోవాలా ఆయనను వెంబడించాలంటే ఎంతగానో కష్టపడేది ఎందుకంటే ఈ శరీరం అంతా బలహీనమైంది అన్నట్టు అది మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది అన్నట్టు అందుకే ఆత్మసిద్ధమే కానీ శరీరం కాదంటాడు పౌలు హుషయ పదకొండో అధ్యాయము మూడో వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త దేవుడు ఏ రీతిగా మనల్ని గతం నుంచి బయట తీసుకొచ్చిండు అనేది మూడవ వచనంలో ఎఫ్రాహిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన నేనే వారిని కౌగిలించుకున్న నేనే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ నేనే వారిని స్వస్థపరిచిన చూడండి అన్ని పాస్టెన్స్ వారికి నడప నేర్పిన వాడిని నేనే వాడిని హత్తుకున్న వాడను నేనే వాడిని స్వస్థపరిచిన వాడను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు చూడండి ఈరోజు మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయంటే అన్నీ ఒకసారి సడన్లీ సాక్షామిస్తామా ఆ రెండు మూడు రోజులు ఎంత ఉద్యోగంగా అనారోగ్య పాలైనప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు దీర్ఘకాలము హాస్పిటల్లో ఉన్నప్పుడు అందులోంచి బయటికి రాగానే ఎక్కడైనా సాక్ష్యం చెప్తామా రెండు మూడు రోజులకే మళ్ళా యథావిధి జీవితం ఓల్డ్ బ్రే ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అంటర్ ఇంగ్లీష్లో పాత అలవాట్లు పాత మైండ్ సెట్స్ ఎప్పుడు మారు నేను అబ్రాహ్మం గురించి బహుదీర్ఘంగా ధ్యానించిన కొన్ని సంవత్సరాలు ఆయన ఆయన పర్సనాలిటీ గురించి ముఖ్యంగా ఎందుకంటే మనకి విశ్వాసానికి తండ్రి అయినా మనకందరికి ఆయన ఆత్మీయ తండ్రిగా మారినట్టు మనం చూస్తాం యేసు ప్రభు మరణ భూస్థాపన కులం ద్వారా ఆయన జీవితం ఆయన మైండ్ సెట్ ఎట్లుండే అనేది నేను గమనిస్తూ ఉంటాను ఆయనకు కూడా ఇదే సమస్య పాస్ట్ మైండ్ సెట్ మనందరికి ఉన్నట్లు ఓ ఇది విడిచిపెట్టి రావాలన్నా అది వదిలేసేయాలన్నా ఈ పడేసేయాలన్నా ఈ క్యాసెట్లు పడేయాల ఈ మ్యూజిక్ సిస్టమ్స్ పడేయాలనా ఆ పాత ఇంగ్లీష్ నావెల్స్ ఉండే ఆ యొక్క కోటీలు అమ్మేసిన ఒక రోజు బాగా చదివేట నావెల్స్ నేను ఇంటర్మీడియట్లో డిగ్రీలో అన్ని తీసుకుపోయి చెత్త నావెల్స్ అవన్నీ పోయి ఆ మీ పడేసిన బ్రేకింగ్ విత్ ద పాస్ట్ మైండ్ సెట్ చాలా కష్టం మనకి దాన్ని ఎట్లా సెపరేట్ చేసుకోవాలా ఆ మైండ్ సెట్ని ఎంతకంటే మనం నూతన స్వభావం పొందుకున్నాక ఓల్డ్ మైండ్కి ఎందుకు పోవాలా మనం అన్ని మార్చుకోవాలి ఓల్డ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా అప్పుడకప్పుడు సిగ్గుపడేవాడిని రక్షణ పొందినాక ఇంకా సిగ్గుపడం ఒకప్పుడు భయపడేవాళ్ళం రక్షణ పొందినాక భయపడం ఒకప్పుడు వాడిని వీడిని కలుసుకోకపోవడం రిజర్వ్డ్గా ఉండేటోళ్ళం రక్ష పొందినాక అందరితోనే కలిసిమెలిసి ఉంటాం అగ్గించుకుంటాం ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా దాన్ని తొక్కేసుకొని అహమైనది తొక్కేసుకొని సంపూర్ణంగా మనం ఫ్రీ అయిపోయి బస్సు వెళ్ళేలాగా వెళ్ళిపోయి ఉండాల కష్టమే ఎందుకంటే నాలాంటి వాటికి ముఖ్యంగా నేను లాంగ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఐసోలేటెడ్ లైఫ్లో జీవించిన నా చైల్డ్హుడ్ అంతా ఎప్పుడు ఒక రూమ్లోనే ఉండేటండి నేను ఎవరు వచ్చినా ఇంట్లో ఎందుకంటే ఆ బాధ ఉండేది నా శరీరంలో ఆ 15-16 ప్రైమ్ ఏజ్ ప్రైమ్ టైమ్ నాకు చైల్డ్హుడ్ యూత్హుడ్ మొత్తము ఐసోలేటెడ్ లైఫ్ సోషల్లీ బ్యాండ్ లాగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయినా నేను అది నన్ను ఈ రోజుకి కూడా వెంటాడుతుంటుంది అంత క్విక్గా నేను ఇనిషియేటివ్స్ తీసుకుని అంత క్విక్గా నేను బోల్డ్గా బయటకు రాలేను అవి ఎంత స్ట్రాంగ్గా లాగుతూ ఉంటాయంటే నా ఓల్డ్ మైండ్ సెట్స్ వాటిని నేను ప్రతి క్షణము ఆఫీస్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ బయటకు ఎక్కడ పోయినా కానీ ఫైట్ చేస్తూనే ఉన్నాను ఈ రోజుకి కూడా రవ్వే సాయకుడు నాకు ప్రతి దశలో ఆయననే అనుగ్రహిస్తుండే ప్రవ్వ నేను దీన్ని ఫైట్ చేస్తున్నాను నాకు సాయం దయచేయి ఆయన ఫైట్ చెయ్యాడు ఆయన నీ చేతికి ఫైటింగ్ నేర్తని ఇక్కడుంది కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని నడిపించండు మనల్ని నేర్పిండు నడక నేర్పిండి ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా ఎట్లా జీవించాలా ఎట్లా సంపాదించుకోవాలా ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలా ఎట్లా జాబ్స్ చేయాలా ఎట్లా బిజినెస్ చేయాలా అన్నీ నేర్పిండు ఆయనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు ఓల్డ్ హాబిట్స్ నుంచి బయట రాలేకపోతున్నారు ఈ అంతే కదా బయటికి వచ్చినాక అరణ్యంలో శ్రమలు అనుభవించినాక అక్కడే బాగుండే బానిసత్వం ఓల్డ్ మైండ్ సెట్ ఓల్డ్ మైండ్ సెట్ ఎంత బాగుండే అక్కడ రకరకాల ఆకురలు కూరగాయలు హీరాలు తెల్లగట్టలు వాటి గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు ఆ మనస్తత్వం నుంచి వాలు బయటికి రాలేకపోయినారు దానివల్ల ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు అవచ్చు కాబట్టి ఈ మనస్తత్వంలోకి వెళ్ళి మనము చాలా క్విక్గా బయటికి రావాలి కాంప్రమైజ్డ్ లైఫ్ జస్టిఫైడ్ లైఫ్ ఇది ఇది ఓల్డ్ హ్యాబిట్స్ ప్రతి దశలో సమర్థించుకుంటా ఉంటాం ప్రతి దశలో జస్టిఫికేషన్స్ చేసుకుంటా ఉంటాం ఈ ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రాకపోతే నేను బ్రభు బయటికి తీసుకొని ఉన్నత స్థితికి లేవనెత్తాడు అబ్రహాము మస్తు ధనికుడు ఆస్తులన్నీ వదిలేసి వచ్చేసేడు Breaking with the past mind. 40 years then, to 30th to pass. That's the time. Father, I have a new name. I have a new name. Next to 40 years journey. The Loth to pass. Loth to Abraham is separate. Next to 40 years life. 40-40 years. Less type in the region. I have no complete past. I have no break. Incompletization. కానీ ఎప్పుడైతే లోతు లోతు సెపరేట్ అన్నాక అప్పుడే దేవుడు అతన్ని వాగ్న దేశంలో నడిపించల్డ్ హ్యాబిట్స్ మనం పోగొట్టుకోకపోతే మనము ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ అంటాం కదా సంపూర్ణమైన జీవితాన్ని మనం అనుభవించలేము ఎంతో శ్రమతో వీటన్నిటిని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా చెప్పగలుగుతున్నా అందుకే యంగ్ పీపుల్ చెప్తా ఉంటాను పాస్ట్స్ బయట బయటకు ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వచ్చేసాయి కొత్త తెలుసుకోండి కొత్త విషయాలు నేర్చుకోండి ముందుకు వెళ్ళిపోండి లేకపోతే చూడండి నాలుగో వర్షంలో ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని ఎంతగా ఆయన సహాయం చేసిండు అయినా కానీ నీ ఓల్డ్ హ్యాబిట్స్ మార్చుకుంటున్నావు నువ్వు రక్షణ పొందినావు కానీ నీ ఓల్డ్ హ్యాబిట్స్ నీ నుంచి విడిచిపెడతలేదు నువ్వు వాటిని తృణీకరిస్తలేవు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోలేకపోతున్నాం అది ఈ కావట్లేదు ఆయన తెలుసుకున్నాడు వీళ్ళు బాల్యం నుంచి చెడుతనమే శరీరలు శరీరీ శరీర శరీరాన్ని అనుసరించే వాళ్ళు అంటాడు బాల్యం నుంచే శరీరాన్ని అనుసరించేవాడు అంటాడు అందుకు మనకి పరశురాత్మ అవసరం అని చెప్తున్నాడు నూతన హృదయాన్ని మీకు ఇస్తా అన్నాడు ఎందుకు లేకపోతే రాదు నూతన హృదయం అని లేకపోతే ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి మనము బయటికి రావాలంటే చాలా కష్టం ఫ్రెష్గా ప్రతిరోజు నూతనమైన పరిశుధాత్మాభిషేకం పొందుకోకపోతే మనము ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రాలేము ఓల్డ్ హ్యాబిట్స్ నిన్ను భయానికి భయంలోకి నడిపిస్తూ ఉంటుంది దాన్ని బ్రేక్ చేసుకోవాలంటే ముఖ్యంగా అదర్వైజ్ కంఫర్ట్ జోన్స్ అంటాం వాటిని చాలా బాగుంది ఉన్న కాడికి బాగుంది ఇంట్లో ఉంటాను ఇక్కడ ఉంటాను అందరు తల్లిదండ్రులతో పాటు ఉంటాను ఏదో ఉద్యమం తీసుకుంటాను ఏదో పోషించుకుంటాను కాల ముగించుకుంటాను అది రాంగ్ హ్యాబిట్ అది అబ్రామ్ అట్లా అనుకుని నేను ఈరోజు ఉండకపోయే వాళ్ళం ఇట్లా ఎంతో అయినా స్నేహబాంధంతో వాళ్ళని నేను తీసుకొని వస్తని వారి మీద బారని కాడిని తీసివేస్తే వారికి భోజనం పెట్టు తిని కానీ మూడవ వచనంలో ఐదవ వచనంలో ఐగొప్తున్న దేశంకు వారు మరలా దిగిపోరు కాని నన్ను విసర్జించినందున అశురు రాజు వారి మీద ప్రభుత్వం చేయను అంటే శత్రువుకి ఎట్లా అప్పగిస్తాడు దేవుడు అని చెప్తున్నాడు ఓల్డ్ హ్యాబిట్స్ ఫెలోస్కి అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వీరి ప్రాబ్లం ఏంది అంటే రెండవ వచనం చెప్తున్నాడు మతపరమైన జీవితం ప్రవక్తలు వారిని పిలిచి బయలు దేవతలకు వారు పనులు అర్పించి విగ్రహంకు ధూపము వేసిది అది వాళ్ళ సమస్య ఎన్నిసార్లు మనం వింటాం ఇటువంటి వాక్యాలు అయినా కాని మన పరిస్థితి ఏంటంటే ఈ కా కల్చర్ పాప్ కల్చర్ ఈ మోడర్న్ కల్చర్ దీనికి అలవాటు మనం అందులో నుంచి రావడం బహు కష్టమైపోయింది ఈ పాప్ కల్చర్సు మోడన్ కల్చర్సు రకమైన వర్షిప్ అన్నట్టు దేవునికి రావాల్సిన ఆరాధన వాటికి ఇస్తున్నాం అదే బలంత ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఓల్డ్ మైండ్ సెట్లో ఉంటావో అంటే నీ బానిస తప్పు ఓల్డ్ మైండ్ సెట్స్ అంటే ప్రాచీన స్వభావం నీ బానిస జీవితం వాళ్ళు ఏం చేసిండ్రు ఈసారి ప్రజలు మనకు తెలుసు వాళ్ళు ఏది మూడు పట్టణాలు ఏదో కట్టిరు కదా ఐగొక్క దశ నాకు జ్ఞాపకానికి వాటి పేర్లు మూడు సిటీస్ మూడు పట్టణాలు వాళ్ళు వానిసల్లాగా ఉండి ఎవడదో పట్టణాలు వీళ్ళు కట్టిండ్రు ఆ రీతికి చూస్తే తన కుమారుని కొరకు పట్టణం కట్టుకున్నాడు రక్షణ అనుభవం లేనివాడు వీళ్ళంతా జీవం గల దేవుని అనుసరిస్తూ కూడా అన్యుల పట్టణాలుగా తింటారు అంటే వాళ్ళ విజన్ అది కానే కాదు వాడి పిలుపు అది కానే కాదు అసలు ఎవరిదో పిలుపుకి వీటి సపోర్ట్ చేస్తున్నాడు ఇంతకాలం ఓల్డ్ హ్యాబిట్స్ కాబట్టి వాక్యాన్ని నేను క్లోజ్ చేస్తున్నాను ఎందుకు దేవుడు ఆ పాపకు జీవితం నుంచి మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు ఓల్డ్ జీవితాల నుంచి ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి ఓల్డ్ మైండ్ సెట్స్ నుంచి ఎందుకు బయట తీసుకొస్తాను నేను కొంతకాల రెండు మూడు రోజుల చూపించాను మనము ఈ లోకంలో ప్రతి విషయంలో విజయం పొందటము దేవుని ఇష్టం దేవునికి సంతోషం ఆయన హర్షిస్తాడంట ఆనందంలో మనము విజయం పొందుతూ ఉంటే ఆయన సంతోషగానంలో పాడతాడంట పాటలు పాడతాడంట నువ్వు ఓల్డ్ హ్యాబిట్స్లో ఉంటే నువ్వు ఓడిపోయిన వాడి జీవితం అన్నట్టు ఇంకా బానిసత్వంలో ఉన్నట్టే అన్నట్టు న్యూ ఇనిషియేటివ్స్ తీసుకోవాలా న్యూ ప్లేసెస్ తిరగాల ఇది వెంటాడల్లా మనల్ని నేను ఇది ఒకరు గమనించిన అనిలలో వాడు దేనికి కాంప్రమైజ్గాడు వెళ్ళిపోతూనే ఉంటాడు అందుకు వాడి లోకంలో అన్ని సంపాదించుకుంటున్నాడు వాడి రక్షణార్థం లేదు అయినా కానీ వాడు నేనే నన్ను మించిపోతున్నాడు అన్ని విషయాల్లో ఎందుకంటే వాడు తెలుసుకోండి ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి కానీ మనం ఒక సత్యం తెలుసుకున్నాం మనం ఈ లోకంలో ఏదో సంపాదించుకోలేని కాదు మనం ఓల్డ్ హ్యాబిట్స్ బయటకు వస్తుంది నిర్గామాకాండంలో దేవుడు ఒక విషయాన్ని మాట్లాడుతున్నాడు అది చూపించేసినాక నేను ఇంకా వాక్యాన్ని క్లోజ్ చేస్తా నిర్గామాకాండము ఎనిమిదవ అధ్యాయం ఎందుకు నీ ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలా ఓల్డ్ మైండ్ సెట్స్ నుంచి ఎనిమిదవ అధ్యాయం చూడండి నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయంలో ఎందుకు మనము బానిసత నుంచి బయటికి రావాలా ఓల్డ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలా ఎనిమిదవ ఎనిమిదో అధ్యాయం మరుచి వర్షంలో మాట్లాడుతాడు తర్వాత యోహో మోసతో ఇట్లా నేను నువ్వు ఫరో యుద్ధకు వెళ్ళి నన్ను సేవించటకు నా జన్లను పోనిమ్ము ఎందుకు మనము ఓల్డ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలా అంటే జస్ట్ ఏదో మనం రెన్యూడ్ లైఫ్ జీవించడం కానీ కాదు కానీ అక్కడ ఉంది మన దేవుణ్ణి సేవించడానికి నీ ఓల్డ్ హ్యాబిట్స్లో నువ్వు ఆయనను సేవించలేవు అని చెప్తుంది నీ ఓల్డ్ మైండ్ సెట్తోని నువ్వు ఆయనను సేవించలేవు వాక్యం చెప్తుంది అవన్నీ పెట్టుకొని ఆ ఓల్డ్ క్యాసెట్లు ఓల్డ్ సినిమా పాటలు ఓల్డ్ న్యూ పెట్టుకొని నువ్వు ఎట్లా సూచించగలవు ఎవడియో ఆస్ ఎవడియో వస్తువులు ఆశించి తెచ్చిపెట్టుకున్నావు అవన్నీ నీ చుట్టూ ఉంటాయి ఎవడియో వస్తువులు అవన్నీ నీ పొరుగు అంది ఏది ఆశించగ అంటే అన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఇంట్లో అప్పుడు నువ్వు ఎట్లా వర వర్షిప్ చేయగలవు ఈ ఓల్డ్ హ్యాబిట్స్ ఓల్డ్ మైండ్ సెట్స్ నుంచి నువ్వు త్వరగా బయటికి రావాలా లేకపోతే మటుకు ఆయన నువ్వు మహిమ పరచలేవు నువ్వు ఎంత పాట పాడినా ఎంత హాలలు యశత్తి మహిమ చేసినా ఆయన వాటిని స్వీకరించడు తన బిడ్డలు తన్ని సేవించడము ఆరాధించడం ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి పాత జీవన విధానం నుంచి నువ్వు బయటికి ఎందుకు వస్తున్నావు అంటే తండ్రిని మహిమపరచడం కోరికే ఆయనని స్థితించడం కోరికే ఆయన అంటున్నాడు నీ రోగాన్ని నేను శసపరిచిన ఎందుకు అంటే నన్ను శుద్ధించడం కోరికే నీ పేదరికారి నుంచి నేను బయటకు తీసుకొచ్చిన ఎందుకు అంటే నన్ను శుద్ధించడానికి కోరికే నీ పాపప్పు జీవితం నుంచి నేను బయట తీసుకొచ్చిన ఎందుకు అంటే నన్ను శుద్ధించడం కోరికే నీ శ్రమలలో నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి నేను ఎందుకు బయటకు తీసుకొచ్చినా నన్ను సిద్ధించడం కోరిక నన్ను కనపరచడం కోరికి కానీ నీ ఓల్డ్ మైండ్ సెట్ అది సైతాను గుణం నీ ఓల్డ్ మైండ్ సెట్ నీ పాత జీవన విధానము అది దుష్టుని జీవన విధానం వాడి ప్రభావము విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావంలో నువ్వు ఈ లోకాన్నే ఆరాధిస్తూ ఉంటావు ఈ లోకపు పాటలు పాడుతూ ఉంటావు సినిమా పాటలు పాడుతూ ఉంటావు మ్యూజిక్ ఈ లోకపు మ్యూజిక్ వింట ఉంటాం వాయిస్తూ ఉంటవు అది దుష్ పోతుంటది మహిమ కానీ ఆ పాపపు జీవితం నుంచి ఒక్కసారి ప్రభుని బయటికి తీసుకొచ్చిండు ఎందుకు అంటే ఐగుప్తు నుంచి బయటకెందుకు తీసుకొని వచ్చిండు జీవం వల్ల దేవుణ్ణి సేవించడానికి అక్కడ మోస్ట్గా చెప్తుండడు ఫర్ అవుతో మా ప్రజల్ని మమ్మల్ని అందరినీ బయటికి పోని ఎందుకు మేము పోయి మా దేవుణ్ణి మేము శుద్ధించాలా ఫర్వ్ అంటుండీ ఇక్కడ కూడా సుధించవచ్చు కదా బయట ఎందుకు పోయి అది సమర్థించుకుంటే జీవితం అన్నట్టు లేదు మేము బయటికి రావాలా చర్చ్ అంటేనే బయటికి పిలబడ్డేవాళ్ళు కదా లోపల ఉండేవాళ్ళు కాదు లోపల ఉంటే పాలిటిక్స్ బయటికి పిలిస్తేమైతే ఫ్రీ ఫ్రీడమ్ అన్నట్టు పంజరంలో ఉన్నట్టు పక్షి ఈరోజు మతపరమైన జీవితం ఉంది చర్చ్ లోపల అదంతా పాలిటిక్స్ చెత్త చెదరము పాపము అపవిత్రత దాంట్లో బయటికి రావాలా ముస్లాము చెట్లు చెట్ల కింద గంటలు గంటలు అపవిత్రమైంది అది ఓల్డ్ హ్యాబిట్స్ అవి రక్షణ పొందక ముందు ఉండే అవన్నీ అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి లైఫ్లో వాటి నుంచి బయటికి రాకపోతే మటుకు నువ్వు ఆయనని ఎప్పుడు సేవించలేవు ఎప్పుడు ఆయనని మహిమపరచలేవు మన పల్ అల్టిమేట్ పర్పస్ లైఫ్లో అదే ప్రతిరోజు ఆయనని మనము శుద్ధించాలా ఘనపరచాలా ఎందుకు అంటే ఆయన చేసిన మేలులన్నిటి మీకే స్తోత్రాలు వేసేయాలి ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వదనాలనైనా అవును ప్రభా మా ప్రాచీన స్వభావము మమ్మల్ని ఎంతగానో లాగుతా ఉంది ప్రభ మీ నుంచి కానీ మీరు దాన్ని ఎంతగానో ప్రాణం ప్రేమించి మమ్మల్ని స్వస్థపరిచి మమ్మల్ని కౌగలించుకొని మమ్మల్ని హత్తుకున్నారనేసి మీరు ఇందాక మాట్లాడుతున్నారు హుషయా గ్రంథం ద్వారా వాటన్నిటిని బట్టి మీకు వదనాలనైనా అవును ప్రభా అనేక పర్యాలు తప్పిదం చేసినీ మీరు మమ్మల్ని ఎంతగా పిలిచినా మేము మిమ్మల్ని వినలోనని వాళ్ళగా ఉన్నాం ఎంతమంది వాక్యాలు చెప్తున్నా మేము ఆ వాక్యాలని వినలోని వాళ్ళగా ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ఇక మీదట ఆ రీతిగా కాకుండానైనా మేము ప్రతి వాక్యాన్ని స్వీకరించి ఇది నాది అని సంపూర్ణంగా దాన్ని నా జీవితాల జీర్ణించుకుంటే భాగ్యాన్ని అనుగరించండి దాన్ని అవలంబించుకుంటే భాగ్యాన్ని అనుగరించండినైనా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగరించండి మీ సేవ నిమిత్తంగా మేము వెళ్తుండగా అది జ్ఞాపకార్థంగా మేము ముందుకు పోయి అవును ప్రభావా అనేకులకు మీ నీతి సత్యాన్ని మేము ప్రకటించాలా అనేకులకు తనుమల్ని మీ యొక్క స్వస్థతని ప్రకటించాలా స్వస్థపరచు వ్యహువాన్ని నేనే అన్నారు మీరు అది మేము ప్రకటించాలి అనేకలకి రక్షకుడు మీరే కాబట్టి నేను ప్రకటించాలి అవన్నీ అటువంటి యోగ్యతని భాగ్యాన్ని మాకు అందరికీ యేసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి చూపించండి ప్రభావ ప్రాంతానికి ప్రభా మీ ప్రభా ఆ గ్రామస్తుంది ఏమని ప్రార్థించండి ముఖ్యంగా వాతావరణాన్ని ప్రభా అయ్య మీరు స్వాధీనాన్ని పరచుకోండి ప్రభావి ఆ మీ మందులు ప్రభా అయ్యా మరియు చెప్పే మాటలు ప్రభావ అయ్యా మీరు ప్రభు వారి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఇదిగో నాయన వారు మరియు కులియడం తెలియని ప్రజలు ప్రభా ఒక్కొక్కసారి నాపం చేసుకున్న ప్రభా మరి ఆ ప్రాంతాల్లో స్వార్థం ఇంతకుముందు జరిగిందో జరగలేదో తెలియదు ప్రభా అ మీ నామంలో హాస్పిటల్ వెళ్తుండగా ప్రభా ప్రభా ఇం అవార్థను వాళ్ళకి చెప్తుండగా ప్రభా అ వారు విని వారి హృదయాలు దాచిపెట్టుకొని అయ్యా వారి పాపాలను ఒప్పుకొని అయ్యా మీ వైపు తిరుగులని ఒప్పుకుని అనుభవించండి అయ్యా మేము ముట్టివారి మట్టివారి ప్రభా కానీ ప్రభా సమస్తం మీకు సాధ్యం ప్రభా అయ్యా ఒక సాధనాల్లో వాడుకొని ప్రభా మీ చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వెళుతున్న ప్రతి ఒక్కరిని ప్రభావం జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మూత ఉన్నత మీరు అనుభవించండి ప్రభావిత ముఖ్యంగా ప్రభావం ప్రతి ఒక్కరి గ్రో చుట్టూ ప్రభు మీరు కంచి పెట్టుకుని ప్రారంభించిన తండ్రి మీకు సహాయకంగా ఉండండి తండ్రి వాతావరణం స్వాధీనం బస్ చేసే ప్రాంతాల్లో ఉండే ప్రాంతాల్లో ప్రభావం కార్యం జరిగించండి ప్రభావం మీరు తోడుగా ఉండండి మాకు ప్రభావం ముఖ్యంగా టీ బాగా జరగడానికి కుటుంబంగా ఇచ్చండి ప్రభు అభ్యుదయాన్ని సిద్ధపరచండి వారి మీ ప్రభుత్వం తెలుసుకుని ప్రయత్నించ పరశు దేవ వందనాలు నైనా సర్వోనతులకు తండ్రి ఇంతవరకు మీరు మాకు సైకిల్ మీకు ఎంతో వందనాలు ప్రభావ ముఖ్యంగా తండ్రి మేము ఈ సగనంలో ప్రార్థిస్తున్నాం మరొక మిల్లి ప్రాంతం గురించి ప్రజల గురించి ముఖ్యంగా తండ్రి అక్కడ మాకు సపోర్టివ్గా ఉన్న ఆ వ్యక్తుల గురించి లీలా కుమార్ గురించి మరియు మూతి ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం నేను వారి కుటుంబాలను ఆశ్రించడం చుట్టూ కంచిపోయేటువంటి అవాంఛనీయమైన క్రియలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆ గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం మేము పోవలసిన ప్రాంతాల గురించి ప్రార్థిస్తున్నాం అవును ప్రభావ మీ వాక్యం వెళ్ళిన వెంటనే ప్రభావ సూచ్యక్రియలు మార్కు స్వార్థ పదహార అధ్యయము చివరి వర్షంలో ఉంది ప్రభా అవును ప్రభా వాక్యం ప్రకటించబడ్డానికనే సూచ్యక్రియలు జరిగినాయి అదే రీతిగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము అక్కడ బయలుదేరినాక మీ యొక్క సువార్థను ప్రకటించినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగులాగా సేపడండి ఆ వాక్యాన్ని తిరిగి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మా బ్రదర్స్ అందరి గురించి ప్రార్థిస్తున్నాం శాం గురించి నారాజ్ గురించి భాస్కర్ గురించి ప్రసాద్ బ్రదరు నిర్సింహ బ్రదర్ గురించి చక్రవర్తి బ్రదర్ గురించి సవి బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ నందరినీ సంపూర్ణమైన జ్ఞానం అనుగ్రహించండి ఆరోగ్యం నడిపించండి కంచవ్యయమాన్ని ప్రార్థిస్తున్నాం నైనా ప్రార్థనలో బలపరచండి ఉజ్జీవింపజేయండి నైనా నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమించి సేవించే బిడ్డగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మేము సిద్ధపడుతుండగా వర్క్ప్లేస్ డైనామిక్స్లో విజయం అనుగ్రహించండి దేని విషయాలు అనువదించకుండా దేని విషయంలో భయపడకుండా అవును ప్రభావం ధైర్యంగా ముందుకు సాగులాగా నడిపించండి యుద్ధ మీరు మన కాబట్టి యుద్ధము విజయ యుద్ధము వాక్యం కలిగిస్తుంది యుద్ధ మేము కాబట్టి నైనా ధైర్యంగా యుద్ధం పోరాడులాగా సహాయపడండి ప్రభా ప్రేమతో అనేకలని మీ చింతకు నడిపించాలా అటువంటి ప్రేమ ఆత్మ హృదయంలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మంచిది మీరు సేపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి క్రీస్తు కృపా సమధన నడిపింపు మనందరికి సదాకాలం తోడేడు గాక ఆమె నెక్స్ట్ పేజ్ పేజ్ 3